గణపతి కవీకవీనాపమశ్రవస్తరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శణోతు్రీమహాగణాధిపతాశివస్మారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ం భద్రేభిష్ణునియామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైస్తువాంసూ యశేమద్వస్తి నంద్రో వృద్ధ్రవాతి నూషా విస్తి నష్టో అరిష్టమేమి స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతిశాంతి జ్ఞానకాశకల్పేన ధర్మాగనమాన్ేయా భిన్న సంబుద్ధం వందే ద్విపదాం వరం అంతే తస్ ఆగమాధాదర్శన ప్రతిపక్షభూతీన వైనాశికా అన్యోన్య విరోధా రాగద్వేషాదిక్లేశాస్పదం దర్శనం మిథ్యాదర్శన సూచితం స్వద్వైతరణానికి అంతం నందు అద్వైత ప్రకణం అయింది ఇది నాల్గో ప్రకణం అలాతశాంతి అద్వైత ప్రకరణ అంతంలో ఆగమ ప్రకరణలో చెప్పిన ఏ అద్వైత దర్శనము గలదో దానిని దానికి వ్యతిరేకులు దానిని విరోధించువారు వేదములో ఉప ఉపనిషత్తులలో అద్వైత దర్శనమే సత్యము సత్య దర్శనముగా నిరూపించబడి ఉన్నది అద్వైత దర్శనము మీరు జగత్తుని చూసేప్పుడు ఏ రకంగా చూస్తున్నారు ఎలా కనపడుతోంది అని కాదు మీరు ఎలా చూస్తున్నారు ఎలా ఆకాశాన్ని చూసినప్పుడు నీలంగా కనపడుతుంది కానీ ఆకాశం నందు నీలిమా లేదు అది మీకు తెలుసా తెలీదా దళితి పాయింట్ ఎలా చూస్తున్నారు అన్నది ముఖ్యం తప్ప ఎలా కనపడింది అన్నది ముఖ్యం కాదు కాబట్టి దర్శనం అద్వైత దర్శనము ఇప్పుడు పది మంది మనుషులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వంద మంది కూర్చొని ఉన్నాం యాభై మంది కూర్చుని ఉన్నాం మనందరం వేరువేరు మనుష్యులు ఎందుకంటే దేహదృష్ట చూసినట్లయితే దేహాలు భిన్నంగా ఉన్నాయి దేహాలే కాదు అంతఃకరణాలు కూడా వాస్తవంగా భిన్నంగా భిన్న భిన్నంగా ఉన్నాయి నాకుండే రుచిపై నాకు ఒకే కూర ఇష్టం మీకేమో మరో కూర ఇష్టం ఇలాగంటే భేదాలు అనేక ఉన్నాయి అయితే ఈ భేదాలన్నీ అలాంటి పెట్టండి మూల మూలల్లో మీరు చూస్తే హ్యూమన్ కాన్షియస్నెస్ అంటారు మీరు మూలల్లో చూసినట్లయితే మనందరిలో ఒకే ఒక మానవీయ చేతన గలదు ఎందుకంటే మీరు మూలంలోకి వెళ్ళి మీ మూలమేమిటి నేను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిని నా నా ఎదురుకుండా ఒక విశాలమైన భిన్న నాకంటే భిన్నమైన జగత్తు విస్తరించి ఉన్నది ఈ జగత్తులో నేను ఒక చిన్న భాగమునై ఉన్నాను దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు ఆ దేవుణ్ణి మనం ఆరాధించుకోవాలి ఆ దేవుడు మన యొక్క కామనలను తీరుస్తాడు మనకి దేవుడు కామనల్లను తీర్చకపోయినట్లయితే మన బ్రతుకు దుర్భరం అవుతుంది మనకేవో కొన్ని భయాలు ఉన్నాయి ఇవన్నీ అందరికీ సమానంగా ఉన్నాయా లేదా చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్ణన ఎంత పొడుగు వర్ణన చేశానో చూసారా ఇంకా అలా అలా వర్ణిస్తూ పోతూ ఉంటే అసలు పాయింట్ ఏమిటో కూడా మీరు మర్చిపోతారు నేను మర్చిపోతాను కాబట్టి మౌలికంగా ఇప్పుడు భారతదేశంలో ఒక మౌలికమైన వ్యక్తిని తీసుకోండి ఆ వ్యక్తి మనస్సులో ఏవో కొన్ని కామనలు ఆకాంక్షలు ఉన్నాయి ఏవో కొన్ని భయాలు బెందలు ఉన్నాయి దేవుడు దేవం ఇలాంటివివో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి రష్యాలో ఒక వ్యక్తిని తీసుకోండి ఏమైనా భేదం ఉందా రష్యాలో మనిషికి ఇండియాలో మనిషికి భేదం ఏమైనా ఉందా ఏమీ భేదం లేదు అమెరికాలో మనిషిని తీసుకోండి ఏమీ భేదం లేదు కాబట్టి మనందరి ఒకే ఒక మానవీయ చేతన గలదు ఒకే ఒక మానవీయ చేతన దానికే వేదాంతులు దాన్నే అవిద్య అని పేరు పెట్టారు సర్వమానవ సహజమైన సహజమైనటువంటి అవిద్య సహజం కూడా అన్నది సహజ నైసర్గిక అచేత శంకరులు నైసర్గికోయం లోకవ్యవహార మిథ్యా మిథ్యాజ్ఞాన నిమిత్త నైసర్గికోయం లోకవ్యవహార కాబట్టి ఇప్పుడు ద రష్యన్ ద అమెరికన్ ద ఇండియన్ ఆర్ జస్ట్ ది సేమ్ అంత మౌలికంగా జస్ట్ ది సేమ్ బాకీల్లో ఏవో చిన్న చిన్న భేదాలు ఉంటాయండి సర్ఫేస్ కాన్షియస్నెస్లో ఎక్కించ భేదాలు ఉంటాయి మౌలికంగా మనందరి ఒకే రకమైన మానవీయ చేతనను హ్యూమన్ కాన్షియస్నెస్ని కలిగి ఉన్నాం మనం దానికి అవిద్య పేరు దాన్నే భగవాన్ బుద్ధుడు దుఃఖం అన్నాడు సర్వం దుఃఖం ఆ విద్యని దేన్ని వేదాంతులు అన్నారో దాన్నే భగవాన్ బుద్ధుడు దుఃఖం అన్నాడు క్రైస్ట్ ఒరిజినల్ సిన్ అన్నాడు దాన్నే సేమ్ థింగ్ కాబట్టి ఆ అవిద్యని తిరస్కరించి ఈ చూసారా ఇప్పటికిప్పుడు మీరందరూ ఒకే మానవీయ చేతన మానవీయ చేతన యొక్క ఏకత్వాన్ని దర్శించారా అజ్ఞాన రూపంగానైనా కాబట్టి ఇప్పుడు మనందరిలో ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది మీరు ప్రాణాయామం చేసి లేకపోతే ధ్యానం చేసేప్పుడు దేహాన్ని వీక్షణం చేస్తుంటే ఉదరం పాదాలు ఇవన్నీ వీక్షించి యుద్ధమని వీక్షించి తర్వాత ఉదరాన్ని వీక్షించడం ప్రారంభిస్తే ఒక అద్భుతమైన ఆశ్చర్యం అనుభవానికి వస్తుంది ఏమిటంటే ఆ ఉదరము దానంతట అది పైకి లేచి వెనక్కి వెళ్తూ ఉంటుంది సాఫ్ట్ రిధిమ్ ఉదరం అలాగే ఛా ఉందనుకోండి ఛాతీని పరిశీలిస్తే మన సంకల్పంతో సంబంధం లేకుండా మన ప్రయత్నం యొక్క అపేక్ష లేకుండా దానంతట అదే అలా స్పందిస్తూ ఉంటుంది గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసకి అది చూస్తే ఆశ్చర్య వస్తుంది ఇట్ ఈస్ మూవింగ్ ఏ శక్తి దీన్ని కదుపుతోంది ఒక ఒక అతీంద్రియ ప్రాణశక్తి అతీంద్రియము ఎందుకంటే ఇంద్రియాలు కూడా దానివల్లతో దానివల్లే పనిచేస్తున్నాయి అంచేతనే ఇంద్రియాలకి ప్రాణాహని పేరు ఎందుకంటే ఆ అతీంద్రియ ప్రాణశక్తి యొక్క అనుగ్రహంతో ఇవి కార్య కార్యక్షమములవుతున్నాయి కనుక ఆ ప్రాణశక్తి వల్లనే నేను నేనని అనుకోవడమే తప్ప నేను చేసేదేమీ లేదు అహంకారము చేత చేయబడేదేమీ లేదు మీరు సాక్షిరూపంగా దర్శించగలిగితే అతీంద్రియ ప్రాణశక్తి ఈ గుండెని ఉదరాన్ని ఆ శ్వాస నిశ్వాసలను నడిపిస్తూ ఉన్నది సో ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగశతి మధ్యే వామనమాసీనం అంటే మీరు కఠోపనిషత్తులో వాక్యం కూడా విని ఉన్నారు కాబట్టి ఆ అతీంద్రియ ప్రాణశక్తి ఏదైతే కలదో అది అతీంద్రియం కాని కానీ అప్రత్యక్షం కాదు అతీంద్రియం కానీ ప్రత్యక్షం స్వత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అది మనం సాక్షి చైతన్య రూప సాక్షిగా మనం దర్శించగలుగుతాం ఆ ప్రాణము అద కాస్మిక్ లైఫ్ అది వీఆర్ ఆల్ ద సేమ్ ఇనిట్ పక్షి ఎదురుతున్నప్పుడు పశువులు సంచరిస్తున్నప్పుడు మనిషి బుద్ధితోటి మననం చేసే సమయంలో ఆ తీంద్రియ ప్రాణశక్తియే ఈ సర్వ కార్యములను సకల ఉపాధుల చేత ఉన్నది కాబట్టి మనందరిలో ఒకే ప్రాణశక్తి విరాజిందుతూ ఉన్నది దానిని మీరు దర్శించాలి నామరూపాలని దర్శిస్తూనే ఆ ఏకత్వాన్ని దర్శించాలి దాని పేరు అద్వైత దర్శనాలని అద్వైత దర్శనం అంటే ఉపన్యాసం చెప్పడం కాదు దిస్ ఈజ్ వాట్ ఈజ్ అద్వైత దర్శనం ఈ అద్వైత దర్శనం ఋషులు దర్శ ఋషులు దార్శనికులు ద్రష్టం ఋషులు ద్రష్టం ఈ ఈ ప్రవాహం ఎలా ఋషుల ఋషుల దర్శనం ఏదైతే కలదో అది మంత్రరూపంగా ఆవిర్భూతమైనది ఆ తర్వాత ఆ మంత్రాన్ని కర్మవాది కర్మలో భాగ అంతర్ కర్మలో అంగంగా చేసి పెట్టాడు మంత్రేనా ఇవ స్మర్తవ్యాహ అనే ఏదో పెట్టి ఆ మంత్రాన్ని కర్మలో అంగంగా చేసి పెట్టాడు కనీసం మంత్రాన్ని ఉపయోగించి కర్మ వరకు చేసుకున్నాడు దర్శనం కొరబడినా కర్మ సిద్ధించింది దర్శనం కొరబడి కర్మ సిద్ధించింది ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఏమిటంటే దర్శనము కొరబడింది కర్మ కొరబడింది అకాడమీషియన్స్ దాన్ని వచ్చి అట్ట విమర్శ చేసే స్థాయికి దిగజారింది సో కాబట్టి అద్వైత దర్శనం అది అది కర్మాంగమైన మంత్రం కాదు అది అద్వైత దర్శనము కర్మాంగము ఆ పరిస్థితి వేరే అది కర్మా కర్మాన్నది అద్వైత దర్శనానికి ఒక సోపానము కనుక అద్వైత దర్శనం ఏదైతే కలదో దా అదే ఆగమార్థము వేద తాత్పర్యమదే వేదము అనేక అంశాలను ఇతరత్ర చెప్పి ఉండొచ్చు కర్మా ఉపాసన ఇత్యాదులను కానీ వాటన్నింటి యొక్క పరమ తాత్పర్యము అద్వైత దర్శనము సాధారణంగా అద్వైత శాస్త్రం చదువుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు అది లక్ష్యం కాదు లక్ష్యం ఏమిటంటే అద్వైత శాస్త్రం చదువుకోవాలి కానీ అద్వై ఎకడమిషియన్ అయిపోతారు లేకపోతే అద్వైత దర్శనము లక్ష్యము అటువంటి అద్వైత దర్శనానికి ఆటంకము కలిగించేదే ద్వైతము ప్రతిపక్షభూత స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యి అని వీళ్ళు ఈ ద్వైతులు ఉన్నారే వాళ్ళు సత్యాన్ని వాళ్ళు తెలుసుకోరు ఇతరులను భ్రమలో పెడుతూ ఉంటారు విద్యాయామంతరే వర్తమాన సో ద్వైతిన ఈ అద్వైత దర్శనం ఏదైతే కలదో ఏకత్వం ఏకత్వ అంటే ద్వితీయ రాహిత్యమే అద్వై అద్వయ దర్శన అద్వైయ ఆత్మతత్వం ఏదైతే కలదో దానిని తిరస్కరించి ద్వైతమే సత్యము జీవేశ్వర భేదమే సత్యము జీవ జగత్ భేదమే సత్యము జగత్తులో మనకి అనుభవానికి వచ్చేటువంటి అంటే దృశ్యమయ్యే అంటే ప్రతీయమానమయ్యే అనుభవానికి రావడం అంటే ప్రతీయమానమయ్యే ప్రతీయమానము దట్ ఈస్ ది వరల్డ్ సినిమా తెర మీద అనేకములో అనుభవానికి ఏం అనుభవానికి వచ్చేస్తున్నాయంటే అనుభవమే అది అది కూడా ఇంద్రియకమైన అనుభవమే కానీ సినిమా తెర హీరో హీరోయిన్ కలిసి ఏదో ఒక సినిమా అంటే రెండే ఉంటాయి మా సినిమా పూర్తి వచ్చింది కాబట్టి చెప్తున్నా సినిమా అంటే రెండే ఉంటాయి సంభోగము సంఘర్షణ ఓన్లీ టూ థింగ్స్ హీరో హీరోయిన్ కలిస్తే సంభోగం అంటే శృంగారం హీరో విలన్ను వస్తే సంఘర్షణ అంటే కొంతసేపు దెబ్బలాడుకుంటారు కొంతసేపు డ్యాన్స్ చేస్తారు మొత్తం రెండు గంటల్లో సినిమా పూర్తవుతుంది ఇదే దిస్ ఈజ్ వాట్ సినిమా ఈజ్ ఇదంతా మీకు అక్కడ ప్రతీయమానమవుతూ ఉంటుంది అంటే కనబడుతూ ఉంటుంది ప్రతీయమానం అంటే ప్రతీతి రూపంగా అనుభవానికి ఉంటుంది మానస ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ప్రతీతి రూపంగా ప్రతీతి అనే పదం కూడా ప్రత్యయము అంటే ప్రతి అయ అయగతం ప్రతి అయతి ప్రతి అంటే పీచే ఆ నేత్రేంద్రియం త్రిపుటి కదా బాహ్యము నేత్రేంద్రియం ద్వారా మనస్సులో అది ఒక అనుభవ ఆకారాన్ని సంతరించుకుంటుంది అది ప్రతీయమానము అంటే ఆ ప్రతీయమానము దీని బౌద్ధులు కూడా ప్రతీత్య సముత్పాద అని వాళ్ళు వర్ణించారు మనం ఏదైతే దృష్టి సృష్టి అంటామో దాన్ని వాళ్ళు ప్రతీత్య సముత్పాదము అని వర్ణించారు కాబట్టి ఆ సినిమా తెల ఏదైతే మనకి అక్కడ ఉన్నట్టుగా ప్రతీయమానమయ్యే ద్వైతమేది కలదో అది సత్యము అని ద్వైతులు వాదిస్తారు ప్రతీయమానం అవడం మాత్రమే కాదు అది యథార్థంగా ఉన్నదనియే సరే ఇంకా జగన్ నానాత్మ సత్యం అన్నప్పుడు జీవేశ్వర భేదం కూడా సత్యమే ఆ విధంగా ద్వైతులు ప్రతిపక్షభూతులు ఇక నైరాత్మీయవాదులు ఉన్నారు వైనాశికులు ఇది చెప్తూ చెప్తో మొన్న ఆపేశాను మనం కొంచెం ఒంట్లో నలతగా ఉండి అవి స్టాపుడు మిడల్ నైరాత్మ్యవాదులు అంటే ఆత్మాస్తిత్వాన్ని అంగీకరించాలి అస్థీత్యకే నాయమస్థితి చేయికే అని అడిగాడు చూడండి రచికేతసుడు అస్థీత్యకే నాయమస్థీతి చేయికే దేహం నశించిన దేహం పడిపోయినప్పుడు దేహనాశాన్ని అనుసరించి నశించకుండా మిగిలి ఉండే ఒకనొక చైతన్యం దానికి మీరు ఏ పేరు పెట్టినా జీవుడు పేరు పెట్టండి ఆ జీవతత్వము అస్థి నాస్తి నాస్తి సో అటువంటి నైరాత్మ్యవాదులు వైనాశికులు శూన్యవాదులు వాళ్ళు కూడా అద్వయ ఆత్మదర్శనాన్ని వ్యతిరేకిస్తారు ప్రతిపక్షభూతా ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించి వీళ్ళు సుందోపసంద న్యాయం మనం అనుకున్నాము దేశాంత్య అన్యోన్య విరోధాత్ చూడండి ద్వైత అనుభవము అది కేవలము మానసికము మనస్ మనస్సపేక్షితము మనస్సపేక్షము పది అంటే మనస్సు ఇంద్రియములు పనిచేస్తున్నప్పుడు మాత్రమే ద్వైతానుభవం ఉంటుంది ఇప్పుడు ఒక ద్వైతని ఒక అద్వైత అద్వై ఒక మహాత్ముడు ఒక ద్వైతని నిలదీశాడు అమయా ద్వైతం సత్యం ద్వైతం సత్యం అని ధ్యానంలో కూర్చున్నప్పుడు ద్వైతం లేదు నిద్రపోయినప్పుడు ద్వైతం లేదు మూర్ఛావస్థలో ద్వైతం లేదు కేవలము మనస్సు ఇంద్రియములు ఎప్పుడు పనిచేస్తాయో అప్పుడే ద్వితీయ ద్వైతం ప్రతీయమానమవుతోంది కాబట్టి ద్వైతము మన ఇంద్రియమన సాపేక్షం ద్వైతం కాబట్టి ఏది సాపేక్షమో అది సత్యం కాదు నిరపేక్షమైనదే సత్యం కాబట్టి ఇంద్రియమన సాపేక్షమైనటువంటి ద్వైతాన్ని కొట్టుకుని అదేదో పరమసత్యంగా నువ్వు ఎవలాడతావు నీ గమనాశలు మతుందా అని మహాత్ముడు ఒక ద్వైతవాదిని నిరాకరిస్తాడు కాబట్టి ఈ అన్యోన్య విరోధం కూడా వేసుపసంభ న్యాయము తర్వాత రాగద్వేషాది క్లేశాస్పదం ఇప్పుడైతే చూడండి ద్వైతము సత్యమని మీరు అన్నారో వీడు అస్మిత అనే దోషంలో వీడు బతుకుతూ ఉంటాడు అస్మిత అంటే నేనొక పరిచ్ఛిన్న వ్యక్తిని అనే భావంతో జీవిస్తూ ఉంటాడు తన యందు తాను ఒక పరిచ్ఛిన్నవాన్ని ఆరోపించుకుని బతుకుతాడు తత్వం ఏమిటి జ్ఞానేన ఆకాశకల్పేనా ప్రారంభంలోనే మన స్వరూపం ఏమిటి అని మనం ఆకాశ కల్పేన జ్ఞానేనా ఇప్పుడు ఆకాశం ఉన్నది ఆకాశంలో ఏదైనా పరిచ్ఛేదాలు ఉన్నాయా లిమిటేషన్స్ ఉన్నాయా ఇక్కడ చిన్న ఆకాశం అక్కడ పెద్ద ఆకాశం ఇక్కడ బుల్లి ఆకాశం అక్కడ పిల్ల ఆకాశం ఇలాగ ఎన్ని తేడాలు ఏమైనా ఉన్నాయా లేవు ఎందుకు లేవు బౌండరీస్ లేవు బౌండరీ ఉంటే ఇప్పుడు ఫ్లా ఫ్లాట్లు ఉంటాయి ప్లాట్లు ఇది పెద్ద ప్లాటు ఇది చిన్న ప్లాటు ఇది వంద గజాల ప్లాటు అది రెండు గజాల ప్లాటు అని అక్కడ మీరు బౌండరీలు పెట్టచ్చు అది కూడా కల్పితమైన బౌండరీలే అయినా ఏదో మొత్తానికి ఒక బౌండరీని పెట్టచ్చు పృథివీ మీద ఆకాశంలో మీరేం బౌండరీ పెడతారు దెర్ బౌండరీ ఫర్ ఆకాశం ఆకాశం ఎలా అయితే అటువంటి హద్దులు అసీమంగా ఉంటుందో హద్దులు లేకుండా ఉంటుందో ఆ ఆ జ్ఞానము అంటే శుద్ధ జ్ఞప్తి జ్ఞానము అంటే విశిష్ట జ్ఞానమని కాదు ఆ శుద్ధమైనటువంటి ఎరుక ఎరుక ఆ ఎరుక ఉన్నదే అది ఆకాశము వంటిది దాంట్లో ఏ రకమైన భేదములు ఆ ఎరుక నీ కాబట్టి నీ ఎందు ఎటువంటి పరిచ్ఛేదములు లేవు లేని పరిచ్ఛేదాలని నెత్తిని వేసుకుని నేను పరిచ్ఛిన్నుడను అని భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు కాబట్టి వీటి సంసారము భ్రమ వల్ల ప్రాప్తమైనది తప్ప యథార్థంగా ప్రాప్తమైనది కాదు కాబట్టి భ్రమ నివారణయే మోక్షం కనుక ఈ ఈ విషయం దీంట్లో అసలు అస్మితకి అవకాశమే లేదు పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి హేతువే లేదు వీడు ముందు తన యొందో ఒక పరిచ్ఛిన్నవాన్ని ఆరోపించుకుని తాను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా తనను తాను స్వీకరించి ఆ తర్వాత ఆ పరిచ్ఛేదాన్ని మరింత బలపరుచుకోవడం కోసం అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం పిత అహం మాత అహం భ్రాత అని ఈ విధం అమెరికన్ అని ఈ విధంగా అనేకానేకములైనటువంటి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్స్ తాదాత్మ్యాన్ని తన నెత్తిమీద ఆ పరిచ్ఛేదనత్వాన్ని వీడు చాలా బలం చేసి పెట్టుకుంటాడు చాలా దృఢం చేసి పెట్టుకుంటాడు దాన్ని సైంధవ ఖిళ్యమని వర్ణించారు శంకరు ప్రసదా యొక్కలో ఆ ఉప్పు సముద్రమంతా వ్యాపించి ఉంటుంది సముద్రమంతా వ్యాపించినప్పుడు ఆ ఉప్పుకి ఏ పరిచ్ఛేదాలు లేవు కానీ అది గెడ్డ కడుతుంది అది సముద్ర సర్వవ్యాపకమైన సముద్రం నుంచి విడిపోయి ఒక క్రిస్టల్గా సపరేట్గా నిలబడి ఉంటుంది అది వచ్చి ఖిళ్య భావం అది భావము అటువంటి ఖిళ్య భావంలో మనిషి జీవిస్తూ ఉంటాడు కాబట్టి అది అస్మిత ఎప్పుడైతే మీకు అస్మితి ఉన్నదో వెంటనే రాగద్వేషాలు తప్పవు తర్వాత అభినివేశము అంటే మృత్యుభయము తప్పదు కాబట్టి ఈ ద్వైత దర్శనములన్నీ కూడా క్లేశాస్పదములైన ద్వ దర్శనములు రాగద్వేషాది క్లేశాస్పదములైన ద్వై దర్శనములు అంటే క్లేశములకు ఆశ్రయంగా ఉండేటువంటి ద్వై దర్శనములు తర్వాత ఎప్పుడు మీరు ఆలోచించండి మతాల మధ్య పోరు ఎప్పుడూ ఉంటుంది మతాల మధ్య పోరు అది ఎప్పటికే ఆగిది కాదు నేను అత్యాశ్చర్యపడేది జుడాయిజం అండ్ ఇస్లాం అంత క్లోజ్లీ రిలేటెడ్ మతాల ఇంకా ఇంకో రెండు దొరకవు మీకు ఇఫ్ దేర్ ఆర్ ఎనీ టూ రిలిజియన్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ దట్ ఈస్ జుడాయిజం అండ్ ఇస్లాం ప్రతి అంశంలోనూ వాళ్ళు ఈక్వల్ ఉంటారు ఇప్పుడు ఇస్లాంలో మీకు ముస్లిమ్స్ కుడివైపు నుంచి ఎడం వైపుకి రాస్తారు జ్యూస్ కూడా అలాగే రస్తారు ఇంకా ప్రపంచంలో వాళ్ళు తప్ప కుదించేడము వైపుకి రసిపడేవాళ్ళు తర్వాత నెత్తి మీద టోపీ లేదే అసలు కనపడ్డం ఇది ముస్లిం జ్యూస్ కూడా అంతే తర్వాత ప్రేయర్స్ నమాజ్ అది జ్యూస్ కూడా అంతే ఐడెంటికల్ తర్వాత ఫోర్ ఫాదర్స్ ఆఫ్ జ్యూస్ అంటే సృష్టికర్త ప్రజాపతి అలా మనం అంటామే క్రియేటర్కి అబ్రహాం కామన్ జూస్ అబ్రహామ్స్ ఫాలోయర్స్ అబ్రహామ్స్ డిసిజన్స్ వారసులు అబ్రహాం యొక్క వారసులు జ్యూస్ ముస్లిమ్స్ కూడా అబ్రహాం వారసులే ఈ అబ్రహాం ఎవడో కాదండి బ్రహ్మ బ్రహ్మే అబ్రహాం సో అబ్రహాం వారసులు వీళ్ళు అబ్రహాం వారసులే వాళ్ళు అబ్రహాం వారసులే వీళ్ళకి అంత సేమ్ అండి ఇటు Islam 1500 years back బ్యాక్ పుట్టింది జూడాయిజం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం దది ఓన్లీ డిఫరెన్స్ మోస్ట్లీ ది సేమ్ బట్ వాళ్ళిద్దరి మధ్యన ఉండే విరోధము ద్వేషము వార్స్ అండ్ లెస్ అలాగే రిలీజియన్స్ ఆఫ్ ది బుక్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ భేదం తప్ప దే ఆర్ ఆల్ రిలిజియన్స్ ఆఫ్ ది బుక్ క్రిస్టియానిటీ జూడాయిజం ఓల్డ్ అఫ్ ద పర్సిడెంట్ ఆఫ్ వెనిస్ ఆ విరోధం నుంచే పుట్టింది షేక్స్పియర్ నాటకం ఇక మన దగ్గరికి వస్తే ఈ శైవ వైష్ణవ ద్వేషాలంత అసందర్భమైన ద్వేషాలు ఇన్నీ ఎన్ని కావు కాబట్టి మతము అంటే పోరు తప్పదు అంచేతనం ఇక్కడ వాక్యం అది అన్యోన్య విరోధము ద్వైత దర్శనము యొక్క మౌలిక లక్షణం వాడు ద్వైతం సత్యం అనగానే వాడికి విరోధం వచ్చేస్తుంది ఎందుకంటే ద్వైతం ఉన్న చోట కాన్ఫ్లిక్ట్ తప్పనిసరి విరోధము తప్పదు భయము తప్పదు పరస్పరం కలిసి ఉంటాయి భయం ఉన్న చోట విరోధం ఉంటుంది విరోధం ఉన్న చోట భయం ఉంటుంది కాబట్టి ద్వైత దర్శనంలోని ఇప్పుడు ఏదో ఒక ద్వైత దర్శనాన్ని చూపించి దీంట్లో ఈ తప్పుంది ఆ తప్పుంది అంటారు లేదు వీఆర్ నాట్ సేయింగ్ దాట్ వీఆర్ సేయింగ్ ద్వైత దర్శనం ఏదైనా కానీ మౌలికంగా దాంట్లో ఈ ఫ్లాస్ ఉన్నాయి ఈ దోషాలు ఉన్నాయి ద్వైత దర్శనం ఏదైనా ఈ దోషాలు ఉన్నాయంటే అన్యోన్య వైరుధ్యం అది ద్వైత దర్శనముల మీద ముద్రపడి ఉన్నదది కాబట్టి ఆ విధంగా ఈ ద్వై అద్వైత ప్రతిపక్షభూతములైన దర్శనములు ఇటువంటి దోషములతో నిండి ఉన్నాయి కనుక అవి మిథ్యా దర్శనములు మిథ్యా అంటే అపన్నవచనం అంటే అవి అసత్య దర్శనములు దర్శనములే కావు దర్శనాభాసలు తప్ప దర్శనములే కావు దర్శనమంటే అద్వైతమే దర్శనం ఉండే దర్శనమంటే అద్వైతమే సరే నీకు ఇది కనపడింది అది కనపడింది లక్ష కనపడతాయి కనపడి మీరు కనపడినట్టుగా తీసుకోండి దట్ ఈస్ డిఫరెంట్ మీరు దర్శనము విషన్ అంటే మటుకు అద్వైతమే దర్శనము సో తర్వాత అద్వైత దర్శనంలో విరోధం ఉండదు కొంతమంది అద్వైతవాదులు అద్వైతం అద్వైతవాదులు వేరు అద్వైతత్వం వేరు కొంతమంది అద్వైతవాదులు విరోధప్రధానంగా మాట్లాడతారు అది అద్వైతము యొక్క తత్వం తెలియని లక్షణం ఎందుకంటే అద్వయము అద్వైతము తత్వము అద్వైతము వాదము కాదు తత్వము సో అద్వయ ఆత్మ సర్వానికే అధిష్టానం సర్వ సకల జగత్ప్రతీతికి అధిష్టానం అద్వయ ఆత్మ అధిష్టానము అవడమే కాదు అధిష్టానం అంటే సత్త దానికి సత్త అధిష్టాన సత్తయే జగత్సత్తగా భాషిస్తుంది మీరు ఘట సన్ అన్నప్పుడు బ్రహ్మ సత్తయే ఘట సత్తగా భాషిస్తుంది ఘటానికి సత్వం లేదు సత్వం ఏకం సత్త ఒక్కటియే అదియే బ్రహ్మ అదే మీకు జగత్సత్తగా భాషిస్తుంది తర్వాత జగత్సత్తగా బ్రహ్మ భాషించటానికి కావలసిన చైతన్యమేమిటి అది బ్రహ్మే కాబట్టి సర్వ అధిష్టానము సర్వ అవభాసకము అయినటువంటి ఏ అద్వయ ఆత్మగలదో ఆ అద్వయ ఆత్మ దేనికి విరోధి కాదు సో నిజానికి పక్షాలు రెండు ఉంటాయి విరోధీ పక్షము అనురోధీ పక్షము కాబట్టి అంటే మనకు మనకు అనుకూలించే పక్షము మనకి వ్యతిరేకించే పక్షము ఈ రెండింటికీ అతీతమైనది ఆత్మ ఆత్మతత్వము కాబట్టి విరోధము లేని ద్వైతము విరోధీ అనురోధీ పక్షములు రెండింటికీ అతీతంగా ఉండేటువంటి దర్శనము అదే అద్వైత దర్శనం అధ్యతనే అద్వైత సంప్రదాయంలో పుట్టి పెరిగిన వాళ్ళు శివరాత్రి నాడు పూజలు చేసేస్తారు రామనవమి నాడు పూజలు చేసేస్తారు వాళ్ళకి తేడా ఏమీ లేదు అన్నీ నామరూపాలు ఒకే ఈశ్వరుణ్ణి ఉపలక్షితం చేస్తాయి కాబట్టి అవిరోధీ దర్శనము ఎనివే క్లేశేనా అక్లేశానాస్పదవాత్ ఆత్మైకబుద్ధిరేవా సమ్యగ్దర్శనం ఇది అద్వైతదర్శనం స్తూయతే అద్వైతదర్శనానికి సమ్యగ్దర్శనము శంకర భగవత్పాదులు దేనినే సమ్యక్ దృష్టి అంటారో శ్రీకృష్ణుడు దానినే సమదృష్టి అంటాడు ఇద్దరు యొక్క భాషా ప్రయోగం అలా సో పండిత సమదర్శినహ శ్రీకృష్ణుడు శంకరులు అంటారు జ్ఞాని సమ్యగ్దర్శి అని అంటారు అక్కడే ఆ సో సమదర్శి అంటే వైషమ్యాన్ని దర్శించడు సమాన్ని దర్శిస్తాడు వైషమ్యాన్ని దర్శించడు కాబట్టి సమ్యక్దర్శి అంటే సత్యదర్శి అని అర్థం అంచేతనం వైషమ్యము అంటే భేదము ద్వంద్వ ద్వంద్వత్వము ద్వంద్వములో ద్వంద్వ రూపంగా ఉండడము అదే అదే అసత్యం ద్వంద్వముల ద్వంద్వములు కేవలము ప్రతీయమానములే కానీ ద్వంద్వములలో సమానంగా ఉండే ఏ సమము కలదో అదే అద్వయ ఆత్మతత్వము కనుక అటువంటి సమ్యగ్ దర్శనము తర్వాత ఆత్మైకత్వ బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం ఆత్మైకత్వ జ్ఞానం ఇప్పుడు చూడండి ఎదుటి వ్యక్తి నేను ఎదుటి వ్యక్తి అనే భేదం ఉందనుకోండి భేదం ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి నన్నేమో ఆదరించాడను ఆదరిస్తే రాగను ఆదరించకపోతే ద్వేషం అటువంటి రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి ఎదుట వ్యక్తి వాస్తవాన్ని ఇప్పుడే మీకు మనం చేశాను వాహ్యంగా శరీరంలో భేదం ఉన్నా మనస్సులో రాగద్వేషాలలో కామనలు భయాలలో భేదం ఉన్నా వా పండితుడి యొక్క కామనలు పండితుడి భయాలు ఓ స్థాయిలో ఉంటాయి చదువు సంధ్య లేని కామనలు వాడి భయాలు ఇంకో స్థాయిలో ఉంటాయి మొత్తానికి మౌలికంగా ఇద్దరు మౌలికంగా పరిచ్ఛిన్నవంలో తేడా ఏముంది ఇప్పుడు పండితులు ఉన్నాడనుకోండి నాకేమో రాష్ట్రపతి అవార్డు కావాలనో లేకపోతే సన్మానం కావాలనో వాడికి కామన్ ఉంటుంది రిక్షా తొక్కివాడున్నాడు అనుకోండి ఈ పూట ఒక రూపాయలు బేరం దొరికితే బాగుందని వాడికి కామన్ ఎంత భేదం ఉందో చూసారా కామన్లో కానీ మీరు ఆ భేదము కేవలము స్థూలం మటుపే అది తల తలస్పర్శి భేదం సర్ఫేస్ భేదం తప్ప మౌలికంగా చూస్తే ఇటు లోకల్లో పేరు ప్రతిష్టలను కోరే పండితుడు పరిచ్ఛన్న వ్యక్తిత్వ పరిచ్ఛన్న వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుని సఫర్ అవుతున్నాడు దుఃఖిస్తున్నాడు ఆ రిక్షాపుడు హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ జస్ట్ ది సేమ్ అండి అవిద్యాయామంటారే వర్తమానం హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ జస్ట్ ది సేమ్ ఏమీ భేదమైనా లేదు కాబట్టి ఎదుటి వ్యక్తి అని తప్ప ఎదురు లేదు ఒకే ఆత్మతత్వం అటువంటి ఏకత్వ బుద్ధి ఉన్నప్పుడు దీంట్లో ఎదరువాళ్ళు మనల్ని సత్కారం చేయాలనే అపేక్ష ఉండదు ఎదరువాళ్ళు మనల్ని నిరాకరించారనేటువంటి ద్వేషము ఉండదు రాగము ఉండదు ద్వేషము ఉండదు అది ఆత్మైకత్వ సర్వం ఆత్మ ఇదం సర్వం యదయం ఆత్మ సర్వం యదయం ఆత్మ ఇదం ఈ సర్వము కూడా ఆత్మస్వరూపమే ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అటు ఆ దర్శనం వైపు దాన్ని సర్వాత్మభావము అంటారు అదే మోక్షం సర్వాత్మభావమే మోక్షం అటువంటి సర్వాత్మభావం ఏదైతే కలదో ఆ సర్వాత్మభావంలో తెలియ అశ్విత రాగ ద్వేష అభినివేశ దేహమే నేననుకునే మృత్యుభయము వీటికి తావెక్కడున్నది కాబట్టి క్లేశాదులకు అనాస్పదమైనటువంటి ఆత్మైకత్వ బుద్ధి ఏదైతే కలదో అది ఏ దర్శనము కాబట్టి అద్వైత దర్శనమే సమ్యక్ దర్శనము ఎందువలన సమదర్శనమ ఒకట వలనా సమదర్శనత్వాత సమ్యక్ దర్శనత్వం సమద అయ్యా దయచేయండి కూర్చోండి బీ కంఫర్టబుల్ సమదర్శనం ఒకట వలననే దర్శనం అని ఆ విధంగా ద్వైత దర్శనాన్ని సమ్యక్ దర్శనము అని ఈ ద్వైత దర్శనాలు ఉన్నా చూసారా ఇప్పుడు ఆ ద్వైత దర్శనం గురించి ద్వైతమే సత్యమని చెప్పేవాడు లోకంలో పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు పెద్ద వ్యవస్థ ఉండొచ్చు కోట్ల రూపాయల వ్యవస్థ ఉండొచ్చు పెద్ద ప్రచారం ఉండొచ్చు అంత మాత్రం చేత అది సత్యం అవ్వదు సత్యం అలా ఉండదు సత్యము ప్రచారంలో ఉండదు ఎక్కడో మూల కూర్చొని ఉంటుంది తర్వాత సత్యము జటిలంగా ఉండదు సింపుల్గా ఉంటుంది చాలా సరళంగా ఉంటుంది సత్యం కాబట్టి ఈ ద్వైత దర్శనములు సమ్యక్ దర్శనము యొక్క పులిమేరల్లో కూడా రాజాలవు అలా చెప్తున్నానంటే అదేదో ద్వైత దర్శనం లేదు వ్యతిరేక భాగంతో చెప్తున్నట్టు కాదు హ్యూమన్ కాన్షియస్నెస్లో భాగం ద్వైత దర్శనాలన్నీ కూడా హ్యూమన్ కాన్షియస్నెస్లో భాగం సో వేషాన్ని బట్టి హ్యూమన్ కాన్షియస్నెస్ మారదు వేషాన్ని బట్టి బాహ్య బాహ్యంలో భేదాలు వస్తాయి తప్ప హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ద సేమ్ సో నైసర్గ మిథ్యాజ్ఞాన అహమిదం అమేదమితి నైసర్గికోయల్లోక వ్యవహార ఈ వాక్యాలు ఉన్నాయి చూసారా అవి మానల హృదయాన్ని అలా స్పృశించినటువంటి వాక్యాలు వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకునే పద్ధతి భక్తి ఒకటి ఉంటుంది అలా అర్థం జీవితానికి నూటికి నూరు శాతం అన్వయించి అర్థం చేసుకోవాలి అందుకోసం వచ్చేది శాస్త్రాలు తదిహ విస్తరే అన్యోన్య విరుద్ధత అసమ్యగ్దర్శన ప్రదర్శ్యత్ప్రతిషేధాతిషేధ అద్వైతదర్శనసిద్ధి ఉపసంహర్త్యా ఆవీతన్యాయన పలాతాంతి <Santhi> ఆర <Santhi> <Santhi> <Santhi> <Arabiyate> ఈ ఆవీత న్యాయం చూస్తున్నా అది చాలా సూక్ష్మమైనది నేను చూసి పెట్టాను ఇంకా జెట్లాగ్ ఎఫెక్ట్ కొంత ఉండడంతో అది నాకు బుద్ధికి వస్తుంది ఏం గెట్లాగ్లో మీకు భాష కూడా రాదండి మీకు వర్డ్స్ కూడా రావు ఒకసారి నేను ఇక్కడి నుంచి కెనడాలో కెనడా వెళ్ళాను కెనడాలో దిగినవని ఏదో పాఠం పాఠం చెప్తూ చెప్తూ కాస్మెటిక్ అని చెప్పాను కాస్మెటిక్ వాళ్ళందరూ విని నవ్వుతున్నారు ఏదో మాట్లాడుతున్నాడు ఆయన కాస్మలాజికల్ నాట్ కాస్మెటిక్ తర్వాత అన్నారు స్వామీజీ మీరు కాస్మలాజికల్ అనాలిసిన్ చోట కాస్మెటిక్ అన్నారేమో అని అంటే నేను కాస్మలాజికలే ఉన్నామనుకున్నాను అది అంటే కాదు మీరు కాస్మెటిక్గా అన్నారు అది ఎట్లే మనస్సు చాలా వికలంగా ఉండడం అంతే ఎనీవే గురించి అలా చెప్పడం నాకు అలవాటు ఊరి నుంచి వచ్చిన సరే అది నా చేదస్సు మీరేమో అనుకోకండి దాని గురించి సో ఎనీవే సో తదిహ తత్ తత్ అంటే తదిహా సో తత్ పూర్వ ప్రకరణోక్తం అద్వైతం సో ఆ అద్వైత దర్శనాన్ని సమ్యగ్ దర్శనాన్ని ఈ ప్రకరణంలో ఇహ అస్మిన్ ప్రకరణే ఈ అలాతశాంతి ప్రకరణంలో విస్తరంగా నిరూపిస్తారు విస్తరేణ ప్రదర్శ అద్వైత దర్శనాన్ని విస్తారంగా ప్రదర్శించటంలో అసమ్యగ్ దర్శనముల యొక్క నిరాకరణము అంతర్గతమైపోతుంది సత్యాన్ని ఘంటా బిజాయించి చెప్తుంటే అసత్యం అక్కడి నుంచి సో ముఖ్యంగా అన్యోన్య విరుద్ధత అసమ్యక్ దర్శనత్వం అద్వైతంలో ఈ అద్వైతం ఇదిగో ఈ వైష్ణవం ఉన్నది శైవం ఉన్నది వైష్ణవం తప్పు శైవం కరెక్టు లేకపోతే శైవం తప్పు వైష్ణవం కరెక్టు అని అలాగా ఒక పక్షాన్ని చేరి ఇంకొక పక్షాన్ని నిరు అద్వైత దర్శనంలో ఉండదు తర్వాత అద్వైత వాది ఉండడు అద్వైయ ఆత్మతత్వమే ఉంటుంది తప్ప అద్వైతవాది అంటే ఏమిటి ఇంకొక ద్వైతవాదికి విరుద్ధవాది వీడు అలా ఉండదు సో అద్వైత దర్శనము యొక్క అవిరోధం నిబోధత అవిరోధం ఇది నిబోధత అలా తెలుసుకోవాలి కాబట్టి ఈ ద్వంద్వాలు ఉంటాయి చూసారా ఆపోజిట్స్ ఉంటాయి వాటిల్లో ఒక పక్షాన్ని చేరటం అద్వైత దర్శనము యొక్క లక్షణమే కాదు కనుక ఈ ద్వైత దర్శనాలు సుందోపసుయం చేత పరస్పరము నిరాకర పరస్పరము అవి వాటిని అవే నిరాకరించుకుంటాయి సో ఈ ఇది ఎలాగంటే ఈ పిల్లపిల్ల పార్టీలు ఒకటినొకళ్ళు దెబ్బలాడేసుకుని కొట్టేసుకుని తిట్టేసుకుని చేసుకుంటే నేషనల్ పార్టీ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ కమ్స్అప్ అలా సంథింగ్ లైక్ దాట్ నేను మరోలా ఏదో రాజకీయం అని సంథింగ్ సిమిలర్ టూ ఉందట ఏదో ఒక దృష్టాంతం చెప్పడం కోసం నేను అలా అన్నాను కాబట్టి అన్యోన్య విరుద్ధ దర్శనాలు ఇప్పుడు విష్ణువు గొప్ప శివుడు గొప్ప అంటే నేనో మనో చెప్పానది విష్ణు విష్ణువు గొప్పను ఒకడు అంటాడు శివుడు గొప్పను ఒకడు అంటాడు వాళ్ళు వాళ్ళు దానికి అది సరిపడుతుంది పూజ్యస్వామిది ఎలా అంటారు దానికి అది సరిపడుతుంది మనం వెళ్ళిపోయి విష్ణువు పక్షాన్ని చేరి శివుడికి ఎగిలిస్ట్గానో శివుడి పక్షాన్ని చేరి విష్ణువుకి ఎగిరిస్గానో మనమేం మాట్లాడక్కర్లేదు మనం అలా కబుర్లు మనం అలా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే దానికి అది సరిపడుతుంది వాళ్ళ దీనికి అది సరిపడుతుంది దానికి అది సరిపడుతుంది మనం ఏం చేయనక్కర్లేదు అది అన్యోన్య విరుద్ధత్వం అసంయక్త దర్శనం యొక్క లక్షణం విరోధా అభావము అసలు విరోధమనేది లేకుండాట అద్వైత దర్శ అద్వైత దర్శనము యొక్క మౌలిక లక్షణం ఇదంతా కూడా నిరూపిస్తారు తర్వాత ఆ అసమ్యక్ దర్శనాన్ని నిరాకరించి దాన్ని తత్ప్రతిషేధన నిరాకరించడం నిరాకరించడం అంటే ఏంటో తెలుసునండి హేయత్వమే హేయత్వ ప్రదర్శనేనా ఇత్యర్థాకారులు చాలా గొప్పటి ఇక విష్ణుదేవాన దగ్గిరి సో అంటే ఏమిటి మనం ఊళ్ళో ద్వైతులందరినీ పోవేసి వాళ్ళ మీద దెబ్బలాటుకు వెళ్ళడం అని కాదు ఇక్కడ నిరాకరించడం అంటే హేయము ద్వైత దర్శనాన్ని మీరు తిరస్కరించాలి మీరు నిరాకరించాలి విడిచిపెట్టి అంటే ఏమిటి మీరు సపోజ్ పామనామాన్ని జపిస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఇది అద్వైతి వెళ్ళి ద్వైతితో వాదించటం కాదు పాయింట్ దట్ ఈజ్ దట్ ఈస్ సిల్లే ది పాయింట్ ఈజ్ ఇప్పుడు నేను రామనామాన్ని జపిస్తున్నాను అనుకోండి ఇప్పుడు ఈ రాముడు ఎక్కడున్నాడు సాకేతంలో ఉన్నాడు సాకేతం ఎక్కడుంది అక్కడెక్కడో ఉంది అది ద్వైతం అది సాకేతంలో ఉండడం ఏంటి ఇక్కడుంది సాకేతం ఇది వైకుంఠం బుద్ధికే శుద్ధమైన బుద్ధికే వైకుంఠము అని పేరు ఇది సాకేతం రాముడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి రాముడు ఇక్కడ ఉన్నాడు సో సరైతే ఇప్పుడు నా హృదయంలో ఉన్న రాముడిని నేను ధ్యానిస్తున్నాను అలే అక్కడ కూడా భేదం ఉన్నది కాబట్టి సోహం ఆ రాముడు నేనే సోహమితి అభిద్యానం అభిదా ధ్యానం ఇత్ంభూత లక్షణే తృతీయ సో భేదరహితమైనటువంటి ధ్యానం ఏదైతే కలదో అది పావనీమత అది పావనము అంటే పవిత్రం చేస్తుంది కాబట్టి ఎలా ద్వైతాన్ని పట్టు కూర్చోకూడదు నేను రక్షిణాముని కూర్చు ముందు ఏమైనా ద్వైత దక్షిణామూర్తిని కేసి చూస్తున్నావు ఏం చూస్తున్నావు ఆ దక్షిణామూర్తిని ఆత్మరూపంగా చూస్తున్నానని చెప్పాను అలా ఉండాలి అలా ద్వైతాన్ని పట్టు కూర్చోకూడదు అదే హేయత్వం అంటే అంతేగాని ఊళ్ళో ఎవళ్ళో అద్వై ద్వైతులు ఉన్నారు వాళ్ళ మీద కాలు యుద్ధ కయ్యానికి కాలు దుమ్మని కాదు అభిప్రాయం కాబట్టి ప్రతిషేధము అంటే హేయత్వము దాన్ని నిరూపిస్తారు తత్ప్రతిషేధేనా అప్పుడు ఏమవుతుంది అద్వైత దర్శన సిద్ధి అద్వైత దర్శనం సృష్టిస్తుంది వీడికి ఆ విధంగా ఈ ప్రకరణాన్ని ఉపసంహారం చేయాల్సిన అవసరం ఉన్నది ఎంత కూడా అలాతశాంతి యొక్క తత్వాన్ని ఆయన మీకు బర్డ్స్ ఐవ్యూ విహంగవేక్షణ రూపంగా నిరూపిస్తున్నారు ఆ విధంగా ఉపసంహారం చేయకూడుతున్నారు అందుకోసం ఈ అలాతశాంతి ప్రకరణం ఆరంభించబడుతోంది దీనికి ఆవీత న్యాయము పేరు ఆవీత న్యాయము ఏవి ప్రస్తుతానికి ఎలా తీసుకోండి నేను ఇంకా విస్తారంగా తర్వాత చెప్తాను ఏవి ఏవి అద్వైత దర్శనానికి విరుద్ధములు అద్వైత దర్శనానికంటే అద్వైత శాస్త్రానికి విరుద్ధములైన ద్వైత శాస్త్రములు అలాగా చెప్పచ్చు చెప్పచ్చు కానీ అంతకంటే కూడా ఒక మెట్టు పైకి వేసి మీ జీవితానుభవంలో మీరు అద్వైతాన్ని అనుభవానికి తెచ్చుకోవడంలో ఏవి ఏవి విరోధములు ఉన్నాయో ఆ విరోధములనన్నిటినీ తిరస్కరించడం ద్వారా మీకు అద్వైతం సిద్ధిస్తుంది అది అవీత న్యాయం అంటే వ్యతిరేకముఖంగానే సిద్ధిస్తుంది ఇప్పుడు అద్వైత లేదా అద్వైత శాస్త్రము అపవాద శాస్త్రం ఇప్పుడు కర్మశాస్త్రం ఉందనుకోండి అది ఒక పాజిటివ్ వర్ణనలతో కూడిన శాస్త్రం ఉపాసనా శాస్త్రము అంటే ఉపాసన చేయాలంటే ఆ దేవుడు గురించి అనేకానేకములైన వర్ణనలు అలా చేసుకుంటూ పోతారు అలా ఎంత గొప్పగా ఉదాత్తంగా వర్ణిస్తే ఉపాసనకి అంత బలం చేకూరుతుంది అది అవన్నీ కూడా పాజిటివ్ డిస్క్రిప్టివ్ శాస్త్రాలు అవి డిస్క్రిప్టివ్ శాస్త్రాలు వర్ణనాత్మకములైనటువంటి శాస్త్రాలు కానీ అద్వైతము వర్ణనాత్మకమైన శాస్త్రం కాదు అథా అథాత ఆ దేశ నేతి అథ అతహా ఇంత బృహదారంకంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉపదేశ ఆదేశ అంటే ఉపదేశము నేతి నేతి అంచేతనే నేను వాక్యాన్ని తరచుగా చెప్తూ ఉంటాను ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాను నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ నోయింగ్ వాట్ ఆల్ ఐఆమ్ నాట్ అంతే సెల్ఫ్ నాలెడ్జ్ అంటే వాట్ ఆల్ ఐఆమ్ నాట్ వాట్ ఆల్ ఐఆమ్ నాట్ you provide the details of your personality i will tell you what you are not nenu potti vadanu nenu podugu vadanu ah rasvam adirgham jeevudu chala sukshma tattvamo sukshmamaina jeeva tattvamu nenu ananu madhyama parimanamu kaligina jeeva tattvamu nenu amadhyamam ahamat adirgham You tell me, what else do you want to do? Tell me, what else do you want to do? Tell me, what else do you want to do? I want to say, I don't want to say anything about this. I want to say anything about this, but I don't want to say anything about this. By adding Avita Nya, by Advaitham Siddhiswan, Advaitha Atma Tattwa, by the way, that we want to say, not. This Avita Nya is pending in the book. దీన్ని మళ్ళీ ఇంకోసారి నేను వెరిఫై చేస్తాను నిజానికి ఏమిటంటే అవిరోధం అన్నదానికి అవిరోధం అన్నదానికి రహస్యం ఏమిటంటే ఇప్పుడు బాహ్యార్థవాది ఉంటాడు ద్వైతవాదులందరూ బాహ్యార్థవాదులే బాహ్యార్థం సత్యం అని చెప్పేవాడు బాహ్యార్థవాది రియలిస్ట్ అంటారు ద్వైతులందరూ బాహ్యార్థవాదులే తర్వా తర్వాత నేను ఒక ఒక ఆయన పాఠం చెప్తుంటే విన్నా దేవాలయంలో కూర్చుని నేను అలా రోడ్డు మీద పోతుంటే ఆయన ఏదో చెప్తున్నారు అక్కడ పక్కన ఒక కొబ్బరి చెట్టు ఉంది ఆ దేవాలయం పక్కన ఐడిపిల్ కాలనీలో ఒక కొబ్బరి చెట్టు చూపించి ఆయన చెప్తున్నాడు ఆయన పాఠం కూర్చుని ఉన్నారో వంద మంది ఆయనకి శిష్యులు సో ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ చెట్టు ఉంది దేవుడు సత్యమా కాదా అని అడిగితే డూడు బోసం అని అసత్యం మరి చెట్టు సత్యమా కదా సత్యం ఇది పాఠం ఏం పాఠం అన్నది చెట్టు సత్యం ఎలా అయింది స్థూలంగా చూస్తే చెట్టు ఇంకొక చెట్టు కొబ్బరి చెట్టు చూపించి సత్యమా కదా అంటే ఏమని చెప్తారు అది అంటే సత్యంలా అనిపిస్తుంది కదా సత్యమే అనిపిస్తుంది అంతే కాబట్టి జగత్తు సత్యం అని చెప్తున్నాడు ఆయన పాట అది విని ముక్తి మీద వేలు వేసుకోవడం తప్ప చేయగలిగింది అండి డేట్ ఫోర్ సో ఈ కాబట్టి బాహ్యార్థవాది ద్వైతి బాహ్యార్థవాది ఏమంటే గౌడపాదాచార్యులు ఆయనకు విరోధమే పడితో లేదు ఆ క్షణిక విజ్ఞానవాది క్షణిక విజ్ఞానవాది యొక్క ఇదంతా నేను చెప్పబోతున్నాను ఇప్పుడు సూక్ష్మంగా ఇక్కడున్న వాక్యానికి తగ్గట్టు చెప్తున్నాను క్షణిక విజ్ఞానవాది అంతటి తర్కకుశలుడు వాడే కానీ మరొకళ్ళు ఇప్పుడు జ్ఞేయము సత్యము అంటున్నావు కదా నువ్వు జ్ఞేయము అంటే తెలియబడే వస్తువు జ్ఞేయము సత్యము అంటున్నావు ఎప్పుడైనా సరే జ్ఞానము లేకుండా జ్ఞానము అంటే కాగ్నిషన్ జ్ఞానము లేకుండా జ్ఞేయము యొక్క ఉపలబ్ధి ఉన్నదా జ్ఞేయస్ ఉపలబ్ధి జ్ఞానం వినా అస్తి వా నాస్తి జ్ఞానము జ్ఞేయము సహ ఉపల్యేతే సహోపలంభ జ్ఞానజ్ఞేయో సహోపలంభ మీకు జ్ఞేయము ఉంది అంటే మీకు ఘటము ఉంది అని మీరు ఎప్పుడు ఎప్పుడు వస్తు ఉంటుంది ఘటం ఘటము ఎప్పుడుందంటే ఘటజ్ఞానం ఉన్నప్పుడే ఘటం ఉంది ఘటజ్ఞానం లేకుంటే ఘటన లేనే లేదు కాబట్టి జ్యేయము జ్ఞానాధీనమై ఉన్నది కనుక జ్ఞానమే సత్యము జ్ఞేయము మిథ్యా అని కొట్టిపారేస్తుంది దీని మీద ఒక శ్లోకం ఒకటి ఉంది ఎలాగంటే ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఇష్యతే యుక్తి దర్శనాత్ నిమిత్తస్యానిమిత్తత్వమిష్యతే భూతదర్శనాత్ అని మీకు అలాతశాంతిలోనే వస్తుంది